నమస్కారం మోహన్ దాస్ కరంచంద్ గాంధీ భారతీయులందరిచే ఆదరించబడే ఒక గొప్ప స్వాతంత్ర సమరయోధుడు ప్రజలు ఆయన్ని జాతిపితగా గౌరవిస్తారు సత్యము అహింసలు గాంధీగారు నమ్మే సిద్ధాంతాలు సహాయ నిరాకరణ సత్యాగ్రహం ఆయన ఆయుధాలు ప్రపంచ మానవాళిని ఎంతగానో ప్రభావితం చేసిన చైతన్య దీప్తి గాంధీజీ ఆయన జన్మదినం అక్టోబర్ రెండవ తేదీని అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రకటన ద్వారా ప్రపంచ పౌరులు ఆయనకు నివాళులర్పించటం ఆయన సిద్ధాంతాలకు విశ్వవ్యాప్త అంగీకారమే కొల్లాయి కట్టి చేతిలో భగవద్గీత పట్టి నూలు వడికి మురికివాడలు శుభ్రం చేసి అన్ని మతాలూ కులాలు ఒకటే అని చాటి ఆ మహాత్ముడు రవి అస్తమించని సామ్రాజ్యాన్ని గడగడలాడించాడు సత్యాగ్రహం అహింసలను ఆచరణలో పాటించటానికి ఎంతో ఆత్మధైర్యం కావాలని బోధించిన నిత్య సత్యాన్వేషి భారత జాతి పితగా మహాత్ముడిగా పేరెన్నికగన్న ఆయన ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్య సముపార్జన సాధించిన నాయకుల్లో అగ్రగణ్యుడు జీవితంలో నేను చేసిన కార్యాలన్నీ ఆత్మదర్శనం కోసమే श्वर साक्षात्कार कोसमें सत्य चेसा प्रयोग विवरी सत्यमेलू जय्स्तनीश्वासम अंटू तन जीवित अभव सारा विपुला विशदीक कर्मयोगी करमचंद गांधी महात्मा गांधी गार आत्मथ को सत्यशोधन अमकरण चशार अंदके మన భారతరాజ్యాంగేయం సత్యమేవ జయతే అని భారతీయ తాత్వికతను విశ్వమానవాళికి బోధించింది మహాత్మా గాంధీగారి ఆత్మకథను వినిపించటం మా అదృష్టం అసత్య వ్రణం నలభై ఏళ్ల క్రితం ఆంగ్లదేశంలో హిందూ దేశ విద్యార్థుల సంఖ్య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 విద్యార్థికి బ్రహ్మచారి అనే పేరు ఉండేది మనకు బాల్య వివాహాలు వచ్చిపడ్డాయి కానీ లో బాల్య వివాహం ఏమిటో కూడా ఎవరికీ తెలియదు భారతీయ విద్యార్థులు ఇంగ్లాండ్ వెళ్ళిన తరువాత తమకు పెళ్ళి అయిందని స్విగ్గు వల్ల అక్కడ చెప్పుకోరు అందుకు మరో కారణం కూడా ఉంది ఆ దేశంలో పెళ్ళి అయిన మగవాళ్ళు పెళ్లి కాని ఆడపిల్లలతో కలిసిమెలిసి తిరగకూడదు తాము బసచేస్తున్న చేస్తున్న ఇళ్లవాళ్లకి తమకు పెళ్ళయిందని తెలిస్తే వాళ్ళు తమ ఆడపిల్లలతో కలిసి మలిసి తిరగనెయ్యరు కులాసాగా కబుర్లు చెప్పుకునేందుకు అవకాశం లభించదు ఆమోద ప్రమోదాలు చాలా వరకు ఉంటాయి తల్లిదండ్రులకు కూడా ఈ విధమైన ఆమోద ప్రమోదాలు సమ్మతాలే అక్కడ వరుడే తగిన వధువును వెతుక్కుంటాడు అందువల్ల కన్యలు యువకులు కూడా కలిసిమెలిసి ఉంటారు అది అక్కడ స్వాభావికం ఇంగ్లాండుకు వెళ్ళగానే హిందూ దేశం యువకులు అక్కడి కన్యల మోహంలో పడి పెళ్లి కాలేదని చెబితే దాని పరిణామం భయంకరంగా ఉంటుంది అలాంటి గొడవలు అక్కడ అనేకం విన్నాను భారతీయ యువకులు అసత్యం పలికి అక్కడి కన్యల వెంటబడి అసత్య జీవితం గడిపేందుకు సిద్ధపడతారు ఆంగ్లేయులు అందుకు అంగీకరించరు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 మగవాడు ముందడుగు వేస్తేనే కదా ఆడమనిషి కూడా ముందుకు వచ్చేది నాకు పిరికితనంతో పాటు బిడియం కూడా అధికంగా ఉండేది వెంట నర్లో నేను ఉన్న కుటుంబంలో ఇంటి యజమానిరాలు కూతురు తమ అతిథుల్ని షికారుకు తీసుకువెళుతూ ఉండేది అది అక్కడ ఆచారం ఆమె ఒకనాడు నన్ను దగ్గరలోనే ఉన్న గుట్టల మీదకి తీసుకువెళ్ళింది అసలు నాది వడిగల నడక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 ఇంటికి పోయే పోయేసరికి ఎంతసేపు అవుతుందోనని ఆలోచనలో పడ్డాను అయినా నేను వారించకుండా ఆమే వెంట పడిపోతూనే ఉన్నాను ఒక పర్వత శృంగం మీదకి ఇక్యం మడమల జోడు తొడుక్కొని ఇరవై లేక ఇరవై ఐదేళ్లు వయసులో ఉన్న ఆ యువతి రివ్వున క్రిందికి దిగసాగింది క్రిందికి దిగటానికి నేను క్రింది మీదులవుతూ ఉన్నాను నా బాధ ఆమె కంటపడుతుందేమోనని నాకు సిగ్గు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 మా ఇద్దరి మేలు ఆమె కూడా కోరి ఉంటుంది ఇక నేను ఏం చేయాలి నాకు పెళ్లి అయిందని ఇదివరకే చెప్పి ఉంటే బాగుండేది కదా అప్పుడు ఆమె నా వంటి వాడి పెళ్లి విషయం యోచించేదా ఇప్పటికీ సమయం మించిపోలేదు నిజం తెలియజేస్తే ముప్పు తప్పిపోతుంది కదా ఈ విధంగా ఆలోచించి పూర్తి వివరాలు తెలుపుతూ ఆమెకు ఒక జాబు రాశాను జ్ఞాపకం ఉన్నంత వరకు నేను రాసిన జాబు సారాంశం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 Raja Ram, Patita Pavan, Sita Ram Raghupati Raghava, Raja Ram Patita Pavan, Sita Ram Raghupati Raghava, Raja Ram